ఆకాశవాణి విజయవాడ కేంద్రం బావగారు వచ్చారు నాటి అదిగో నేను ఎప్పుడు సీరియస్ గా మాట్లాడుతున్నా మీరు దాన్ని వేళాకోళం చేసి మాట్లాడతారు నిన్ను వేళాళం చేసి భక్తుడు చెప్పు కాసేపు మీ నాటకాల భాష ఆపి మన ఇంటి పక్క అందరి ఇళ్లకి ఎంత చుట్టాలు వస్తున్నారండి మన ఇంటికి ఎవరు అండి నీ కోరిక మండ ఎవడైనా చీరలు కావాలని కోరుకుంటారు నగలు కావాలని కోరుకుంటారు నీవిదేమిటి తినిపోయే చుట్టాలు కావాలని కోరుకుంటావు మన ఉద్యోగార్థం ఈ బొంబాయి వచ్చి ఏడాది దాటిందా చుట్టాలు రాకపోవడం చూడు నీకు పని తగ్గి చక్కగా బందర్ లడ్డూలా తయారయ్యావు రెండు మూడు కాసులు పెట్టి గొలుసు చేయించుకున్నావు రెండు కాసులతో గతగాదులు చేయించుకున్నావు రెండు పట్టు చీరులు ఏమోదంతో నాకు తెలీదు ఆ గాజులు కలిసి చూపెట్టడానికైనా చుట్టాలిస్తే బాగుండునండి ఎంతకు చేయించావమ్మా అని వాళ్ళు అడుగుతుంటే మనం గర్వంగా చెప్పుకోవచ్చు వండినట్టే ఉంది కోరికలక్ష్మి వంట పని చూడు ఆఫీస్ కాలుష్యంగా పెడితే ఈ కాస్త ఉద్యోగం పోయి మనమే ఎవరు చాలే ఊరుకోండి ఎప్పుడు మాట్లాడినా అపచకనం మాట్లే మీరు ఆయన నన్ను సుబ్బలక్ష్మి అని పిలవద్దనా సుబ్బలక్ష్మి ఏమిటి పపుశుద్దా అనిపించినట్టు ఈ బొంబాయిలు వాళ్ల పేర్ల ముందు నా పేరు నాకే ఏమిటో ఇదిగా ఉంటుంది పోని సుబ్బి అని పిలవమట శుభా వద్దు సతీ వద్దు గాని లక్ష్మి అని పిలవని చాలు తాల మాట ఏమిటండి పోనీ మన వాళ్ళకు ఉత్తరాలు రాయండి మా ఆవిడ నాక జయించుకుంది మీ అలా రాస్తే బాగుంటుంది ఏంటి అన్ని రెటమతం మాటలే మరి ఏం చేయమంటే నగలు చూసే భాగ్యానికి నోచువక నీ అత్తమామలు అంటే మా నాన్న మా అమ్మాను కళ్ళు ముసూస్ వర్గానికి వెళ్లిపోయారు మీ అమ్మా నాన్న రమ్మని రాద్దామంటే ఆ శివయ్య పాకయ్యాజ్ బొంబాయి రైలు కలకత్తా రైలెక్కి పూని పోయి ఉంటాడు వాళ్ళని వెతుక్కుంటూ మనం కనబడ్డ రైళ్లలో ఎక్కాలి దిగాలి బాబు చాలు అన్ని దొంగ తిరుగు సమాధానాలే నన్ను ఏం చేయమంటే కొని చెప్పు మీ పుట్టింటికి వెళ్లి మీ అమ్మా మీ నాన్న మీ తమ్ముడు మీ చెల్లాయి అందరినీ తోలుకురా ఊరుకోండి తోలుకు రావడానికి వాళ్ళెమన్నా గులేటి సొంతలో కొన్న పశువులు అనుకున్నారా తోలుకురావడం అంటే మా ప్రాంతంలో తీసుకురావడమే తప్పేం లేదు ప్రాంతీయ భాష సరసం అది అడుక్తిన్నట్టుంది మీ సాడసం మీ ప్రాంతంలో సాడసం అడుక్కు తిన్నట్టుంది కాబో నాకు ఇదిలేకు నాది నేను పోతున్నా బాబు వెనక్కు వెనక్ అనుగో టెలిగ్రామ్ చూస్తున్నాడు మంత్రికి చూడు చూడు నిజమేనండి మా నాన్నకి ఈ మధ్య కీళ్ల నొప్పులు బాగా ఎలా ఉందో ఏమిటో నా గాబురగా ఉంది త్వరగా పూర్వీరావట చావు గౌరేనా ఏంటి అందుకనే ఏది కొరీ పెట్టారు నీ పేరు సుబ్బప్ప అని సరేనండి సాంబడం అలాగే అరైవింగ్ ఫోర్త్ జులై ఇండియా మీట్ బాంబే ఎయిర్పోర్ట్ ఆనంద్ అమెరికా నుంచి మా అన్నయ్య రోజే ఇవాడ ఏళ్లండి ఎవరు అమెరికా బావుగారు చాలా సంతోషం ఫోర్త్ జూలై అంటే ఇవాడేగా విమానం ఎన్ని గంటలకు వస్తుందో కనుక్కోండి ఇదేగా మన పెళ్లి తర్వాత రావడం ముందు మీరు లేచి త్వరగా తెలండి ఆఫీసు కు నాలుగు గంటలు సెలవు పట్టండి ఎన్నాళ్ళకో వస్తున్నారు వెళ్లి ఆఫీసు లో కూర్చుంటే బాగుంటదండి కూడా త్వరగా తెలు ఎయిర్పోర్ట్కి వెళదాం బాబు నాకు తెగన్ సిగ్గు బావగారు ఎదుట మాట్లాడటమే రానుండీ అసలే పాకాగారు భగవంతుడు నీ పట్ల ఉన్నాడే చుట్టాలు రావాలి అని నువ్వు కోరుకునే సరి భగవంతుడు టకామన్ చుట్టాలను పంపించిన్నాడు అందులో అమెరికా చుట్టానా ఏమోలేండి అంతా సరివేశ్వరడు కృప ఇప్పుడు చెప్తా శ్యామల పని ఏ శ్యామల అదే మన ఇంటి ఎదురుగా రోడ్డుకు అవతల పక్కలేదు మున్సిపాలిటీస్ ఏమాలా ఇబ్బంది నూర్భై వాళ్ళ ఆయన మున్సిపల్ కార్పొరేషన్ లో ఆవిడని ముసుకు అంటే బాగుంటుందావి ఏ నన్ను అనడం లేదు ఆవిడే రైల్వే వదిన గారు అని మీరు రైల్వేలో పని చేస్తున్నంత మాత్రాన నేను రైల్వే వదిని గారిని అయిపోయా నేనే రైలు బొగ్గు వేయడం లేదు రైలు ఇంజన్ పైగా వాళ్ళ బావ గారు టీకాలు ఇన్స్పెక్టర్ అని మహా గొప్పలో చెప్పుకుంటుంది ఇక చెప్పమని చూద్దాం మా బావ గారు అమెరికా బావ గారు స్నానానికి ముందు ఆఫీసుకు వెళ్లి సెలవు చీటి పారేసి సరాసరి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఇదిగో రాత్రి ఏమైనా స్పెషల్స్ పాపం విదేశాల నుంచి నోరు చదివి చచ్చి అన్నట్టు ఏమే పడి పెత్తరెట్లు అంటే ఇస్తే సాయంత్రం అల్లం పచ్చిమిర్చి వేసి పెత్తరెట్లు టిఫిన్ చేసి అవన్నీ నాకు పెట్టండి చూస్తారు ముందు మీరు లేదు అవతల వెళ్ళండి బాబు నాకు పనికి అరియో లేకపోతే ఎరుగుదురా ఎప్పటికప్పుడే పరగడుపు ఓ మై గా ఓ శ్యామ వదినారు ఏమిటి వదిన గారు ఈ విషయం విన్నారా ఎక్కడైనా మసూచున్నట్లు బొగట్ట చెప్తే మున్సిపాలిటీ వారు వెయ్యి రూపాయలు ఇస్తారట మా టీకా బాబు మీ సంగతి విన్నారా వదిన గారు అదేమిటో అమెరికాలో ప్రతి ఒక్కరికి ఒకటో రెండో కార్లు ఉంటాయిట చెడిపోయిన కార్లని అక్కడే వదిలేసి వెళ్ళి అలా కొన్ని దారులో కొత్త కారు కొనుక్కుని మరీ పెడతారట అమ్మో అమ్మే చూడండి టెలివిజన్లు రేడియోలు కాసరిపై వస్తాయనుకోండి బాగు చేసుకో గంపలో తెచ్చి బగారులో చెత్త కుండీలో పడేస్తారా మా అమెరికా బావగారు రాశారు అద్దట్టు చెప్పడం మర్చిపోయాను ఉదయగారు అమెరికా నుంచి మా బావగారు వస్తున్నారు ఇవాళ చె రేడియోలు టెలివిజన్లు ఏది తీసుకురమనకపోయారా ఇక్కడ మరి తల రెండు తీసేసుకునే వాళ్ళం కదా కొన్ని లగేజీ కావాలంటే చాలా ఒక రూపాయలు ఇచ్చేవాళ్ళం మా బావ అటువంటి చెడిపోయిన వాటిని ముట్టుకోరు వారికి నెలకి జీతం ఎంతో తెలుసా టీకా ఇన్స్పెక్టర్ కంటే ఓ ఎక్కువ ఉంటాయేమో తెలియకపోతే నన్ను అడగండి చెప్తా అంతేగాని మా అమి బాబు కించపరచకండి వారి జీతం నెలకి ఇరవై వేలు ఏమిటి కాదు చిన్నారు పెంపులు వారింట్లో అందరికి తల ఒక ఉంది నన్ను వాళ్ళ తమ్ముడిని కూడా అమెరికా వచ్చే ఉంటున్నారు మా బావగారు గారు ఇక్కడేముంది ఎంత రాత్రి బౌలు కష్టపడినా వెయ్యి అని వదిన మీరు వెళ్తే చెప్పండి అక్కడి పరిస్థితులు బాగుంటే మేము కూడా వస్తాం మీ బావగారి పేరేమన్నారు ఆనందం గారు ఇవాళ విమానంలో వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చారు వదిన మరి ఈ సరికి విమానం వచ్చే ఉండేవో కూడాను మా పెళ్ తర్వాత ఇకి రావడం వారు మా కూడా వారు రాగానే సంప్రదించి టిఫిన్లు చేయాలి వారికి ఏమేమి సూప్ మర్చిపోయాను గోదిన గారు అమెరికాలో మన గాడిలో ఆవాళ్లు దొరకవటా పోనీ అవి చేయండి ఏదో చెయ్యాలి వస్తా ఉదయ మేము బొంబాయి వచ్చిన మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు అందులోనూ మా వారి స్వయా అన్నగారు నాకు బావగారు నిలబడి మాట్లాడేస్తున్నాను క్షమించాలి గుర్తుపట్టలేకపోయాను ఏది మీ పెళ్ళయ్యాకి రావడం నన్ను ఇదివరకు మీరు చూడలేదు కదా అన్నట్టు తమ్ముడేదమ్మా మీకోసం సెలవు పెట్టి ఏ రోడ్ రూమ్కి వెళ్తానన్నారు బాబు అవును సాయంత్రం కానీ విమానం రాదని చెప్పారే పొరపాటు విన్నాడేమో పన్నెండు గంటల వారు వచ్చేవారు ఎప్పుడు అనగా తిన్నారో ముందు మీరు భోజనం కానివ్వండి అలాగే ఇదిగో క్షణంలో వడ్డీ చేస్తా రండి రండి బాబు గారు వడ్డీంచేసాను ఇగో నీళ్లు తవలు ఎందుకమ్మా ఇన్ని రకాల పిండి వంటలు ఎక్కువేం చేయలేదు ఆహళ్లు మామిడి పళ్లు పరమాన్ అంతే మాటి సంపాదన బాగా ఉందండి నాకొకటి వారికొకటి వెండి కంచాలు మొన్ననే రెండు గాజులు జతలు మెళ్ళో గొలుసు కూడా చేయించారండి ఏది మేమిద్దరమేగా ఇక్కడికి వచ్చిన తర్వాత పై వాళ్ళు ఎవరూ ఏదో మిగుల్చుకుని ఒక్కటి చేయించుకుంటున్నాం చూడమ్మా ఇక్కడేమో అవసరపడతారు గాని మీరు కూడా అమెరికా వచ్చేయండి కావలసిన నగలు చేయించుకోవచ్చు నెల జీతంలో రెండు కార్లు కొనుక్కుని మిగతా దానిలో టెలివిజన్ లో అవి కొనుక్కోవచ్చు మా శ్యామలో మీరు వచ్చే ముందే ఈ మాట అన్నాను మా వాడు ఏమన్నా రెండు డబ్బులు వెనక్కిస్తున్నాడా అలా ఖర్చు పెడితే ఎలా బావుగారు అన్ని వేళలు మనం అవుతాయా కాలు నొప్పి రావచ్చు కడుపు అందుకని జాగ్రత్తగా ఖర్చు పెట్టకుండా నాలుగు వరకు కూడ మీ తమ్ముడు గారు జాగ్రత్త మనిషి గాని దుబారా మనిషి కాదులే భార్య దొరకడం మాడ అదృష్టం అమ్మా అక్కడ అమెరికాలో మీ అక్కయ్యా అంటే మా ఆవిడా ఆవిడ కూడా కాస్త పొదుపు చేసే మనిషి అయితే ఎంతైనా కూడా పెట్టుకోవచ్చు నెలకు ఇరవై వరకు వస్తుందా ఆ ఇరవై వేలు ఖర్చు చేయవలసిందే తల్లికి మించిన వాళ్ళు తెరలు చేయడంలో అందరికీ తలా ఒక కారు ఉందా మార్కెట్ లో కొత్త కారు రావడం ఆలస్యం ఈ పాత కారు ఎవరికూ ఇచ్చేయడం కొత్తది ఇచ్చేయడం అంటే సగం ఖరీదు కా సరేలే సగం ఖరీదు పది రూపాయలు తక్కువ చేసి ఇలాంటి ఇలాంటివి అక్కడ ఉండవమ్మా ఇచ్చేయడం అంటే ఊరికే ఇచ్చేయడమే ఏమిటి మార్చిపోయిన తొక్క ఊరికే ఇచ్చేయడం అలాగా అన్నట్టు చెప్పడం మర్చిపోయా బాబు వారి ప్యాంట్లు నాలుగు నా చీరలు రెండు బుట్టల ఈ మధ్య స్టెయిన్లెస్ స్టీల్ గిన్న ఒక చాలా పొదుపు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ రాత్రి బండికి మనం అంటే నువ్వు నేను తమ్ముడు మన ఊరు నేను వస్తూ వస్తూనే ముగ్గురికి టికెట్లు రిజర్వ్ చేసుకుని వచ్చేసాను చూడమ్మా నీ బట్టలు అదే సిల్క్ చీరలో ఒక పెట్టులో సర్దుకో నగలు డబ్బు అన్ని ఎక్కడెందుకు చెప్పు అన్ని మన ఊరు తీసుకెళ్లిపోతా అలాగే అన్ని పెట్లు సర్దిస్తాను నాకు చాలా రోజుల నుంచి మన ఊరుకు వెళ్లాలనే ఉంది మా నాన్నకు అసలే పేళ్ల నొప్పుడు ఎలాగూ అందరినీ చూసి వచ్చేద్దాం అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చానేమో ఊళ్ళంతా విరగ్గొట్టినట్టుందమ్మా అదిగో ఆ గదిలో పక్కేసాను పడుకోండి బాబు గారు ఫ్యాన్ కూడా వేసింది ఆయన వచ్చిన తర్వాత నేను లేపుతానండి అలాగే చూడమ్మా వాడు వచ్చినా ఒక గంట సేపటి వరకు లేపకు కాస్త నిద్రపోవాలి మరి అర్జెంట్ గా రావాలి ఎవరో చెప్పుకో ఏమో నాకేం తెలుసు బహుశా టీకా ఇన్స్పెక్టర్ గారు ఏమో శ్యామల గారు ఇంటి దగ్గర నుంచి వచ్చింటారు బావ గారి నిజంగా అమెరికాలు అమెరికా బావ ఇందాకే వచ్చారు హాయిగా భోజనం చేసి గదిలో పడుకున్నారు శ్యామి కింద చల్లగా నిద్రపోతున్నారు భోజనం పెట్టి గదిలో కూడా పడుకోబెట్టావు అదో చూద్దాం ఏడా గదులు ఇదేమిటి అరవర తలుపులోనే తీసున్నాయి దొడ్డు తలుపులు తీసుకున్నాయి ఏమిటి వాడితో మన ఇంటి ఏమన్నా చెప్పావా అదే మనం చేయించుకున్న నగలు బెండి కంచాలు ఆధార్ చేసిన డబ్బు అన్ని చెప్పేశాను వాడికిలా చెప్పటా ఆయనే నేను ఆనందుని అమెరికా నుంచి వస్తున్నా తమ్ముడేడి అంటూ వచ్చారండి నమ్మకుండా ఎట్లా ఉండను వాడికి ఇవన్నీ తెలుసు అప్ప అవును ఈ విషయాలు బిగ్గర ఎవరికన్నా చెప్పావా అదే మన ఘోర దగ్గర నిలబడి బిగ్గరగా కేకేసి శ్యామల మోదని గారితో చెప్పానండి అంతే లేకపోయా ఇల్ల ము చోట్ల మండ లౌడ్ స్పీకర్ లాగా వీడియో తప్ప ముసడించుకోరు ఏంటే ఉంది ఊరంతా వినేలా గట్టిగా అర్చుంటావు అది విన దాకే పోయే వచ్చేసి బావగారు వేషంలో వచ్చాడు మన కొంప ముంచాడు ఏ నగలు డబ్బు చీరలు వెండి కంచాలు గోవిందో గోవింద వచ్చింది నీ బావగారు కాదే నా బావగారు వచ్చారు నాటిక ఇందులో శ్రీ నండూరు సుబ్బారావు సుబ్బలక్ష్మి శ్రీమతి వీబీ కనకదుర్గ శ్యామల శ్రీమతి ఎం నాగరత్నమ్మ బావగారు శ్రీ ఏ వి ఆనంద్